ఎగ్జాన్ కాదు ఆయన ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేస్తే ఏమంటే ఉద్యోగంది బాగా నాకేమిటంటే పాపం వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటే కులాసాగా ఉంటే సంతోషిస్తాను నేను దట్ ఈజ్ ఆల్ ఐ వాంట్ ఐ డోంట్ వాంట్ ఎనిథింగ్ మోర్ దాన్ దట్ బాగున్నారా అంటే ఉద్యోగం మానేశాను అన్నా అదేమండీ కుర్రాళ్ళు యంగ్ యంగ్ మ్యాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫర్టీస్లో ఉన్న ఆయన ఉద్యోగం మానేది ఇది ఎక్కడ ప్రారంభం అంటే ఏమన్నా ఎందుకు మానేశారు అండి అంటే అన్నారు ఈ యూనివర్సిటీ విద్యార్థులు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ సమీపంలో ఉండేవారు యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా బాగా భోగ ప్రవృత్తిలో పేరు పడిపోయారండి వీళ్ళందరికీ భోగాలు తప్పు అని బోధించడం కోసం నేను ఉద్యోగం మానేసింది చెప్పాను అంటే మరైతే బోధిస్తున్నారా ఏమిటన్నాను ఆ బోధిస్తున్నాను ఎలా బోధిస్తున్నారో ఏమిటన్నాను అంటే పత్రికల కింద వేశానండి మొన్న ఐదు కాపీలు వేశానని నాకు చూపించారు దాంట్లో ఈ భోగములు అన్ని నిందారూపంగా ఒక ఫ్రస్ట్రేషన్ ఒక పెద్ద ఫ్రస్ట్రేషన్ దాంట్లో వ్యక్తం చేస్తూ నాలుగు పేరాలు ఉన్నాయి అది ప్రింట్ చేస్తే అది పంచి పెడుతున్నారు ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ అమౌంట్ ది స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఏమో భార్య పిల్లలు ఈయన చేసి తీసుకొచ్చి జీతం లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆవిడేదో ఉద్యోగంలో చేయండి ఈయన ఈ పిచ్చిలో పట్టాడు ఈజ్ దట్ ది వే వీఆర్ టాకింగ్ హియర్ నాట్ దట్ దెన్ హౌ నిర్ అపేక్ష యూ జస్ట్ ఇగ్నోర్ దెన్ వేదాంతంలో వి డు నాట్ డెవలప్ హెట్రెడ్ వర్డ్స్ ఫినామినల్ వర్ల్డ్ జగత్ మిథ్య అంటే ఇంకా జగత్ అంటే ద్వేషం బయలుదేరం అది అది మిథ్య ఎందుకు అవుతుంది మిథ్య అయితే ద్వేషం ఎందుకు ఇప్పుడు సినిమాని ద్వేషించాలా సినిమాని ప్రేమించాలా రెండూ చేయకూడదు యు డోంట్ లవ్ ఇట్ డోంట్ హేట్ ఇట్ ఆల్సో వేదాంతం రాగాన్ని తీసేసి వైరాగ్యం అంటే అది కాదు వైరాగ్యం అంటే కొంతమంది వైరాగ్యం అంటే ఘణా ఇస్ వైరాగ్యం అనుకుంటారు ఎవళ్ళు మాకు ఎదురుకుండా కనపడకండి మా వైరాగ్యానికి భంగం వస్తుంది అంటూ ఉంటారు అది వైరాగ్యం కాదు నిరపేక్షోత ఎదుర్కొండగా ఒక వస్తువు ఉంది ఉన్నప్పుడు నాకేమో దాని ఎందు ఆకర్షణ లేదు అది లేదు అది లేనప్పుడు నేను దాన్ని మిస్ అయ్యేది ఐ హమ్ నాట్ ఎగ్నెస్టెడ్ ఐ హమ్ నాట్ ఫర్ ఇట్ అటువంటి స్థితిని వైరాగ్యము అది ఇక్కడ ప్రీత్య అంటే అర్థం వన్ హ్యాస్ టు బికమ్ డెడ్ టు దాట్ మీన్స్ యు నైదర్స్ గో ఆఫ్టర్ ఇట్ నార్ యూ హేట్ ఇట్ ఎన్ని హేట్ చేయాల్సిన పనులేదు కాబట్టి నిరపేక్షోభూత్వ దాని ఎందు నీకు ఏ రకమైనటువంటి శ్రద్ధ లేకుండదా దాని ఎందు వ్యతిరేక భావము లేదు అనుకూల భావము లేదు అది వైరాగ్యం ఆ విధంగా ఎవడైతే భోగ సాధనములయందు నిరపేక్షులవుతాడో వాడు నిరపేక్షోభూత్వ తర్వాత ఏతమన్నమయత్మానముప సంక్రాంతి ఏతం యథోక్తం అన్నమయమాత్మానం ఉపసంక్రామతి ఎప్పుడైతే భోగముల ఎందు వైరాగ్యం పుట్టేసిందో వాడికి నా ఆనందము నా స్వరూపమే నా హృదయంలో ఉన్నది నా ఆనందానికి ఆదిత్య మండలాంతర్గతంగా భాషించే బ్రహ్మ యొక్క భేదం లేదు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు ఈ భోగ్య వస్తువుల ఎందు నిరపేక్షోభూత్వ వాటి ఎందు వాడికి ఏం వ్యతిరేక భావమే లేదు నార్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెబ్ he became like that pur purna viragi ayipoyadu ayipo ippudu em chestunadu etam annamayaam atmanam annamayaatma ante physical body where there is a sense of i by mistake adhi annamayaatma ante aa marola artham j mana idantha chusam kabati annamayaatma ante the physical body on which you have an i sense because of a mistake it becomes the locus of the mistake so annamayaatma ni ఉపసంక్రామతి అంటే వీడు అతిక్రమించేస్తాడు అంటే ఫిజికల్ బాడీ నుంచి ఎగిరిపోతాడు పరకాయి ప్రవేశం చేస్తాడని కాదు ఫిజికల్ బాడీ ఎందు ఆత్మభావాన్ని త్యజిస్తాడు వివేకం చేతను ఆత్మభావాన్ని అధిగమిస్తాడు ద బాడీ ఈజ్ మీ బట్ ఐమ్ నాట్ ది బాడీ ఐ ఆమ్ ది బ్రహ్మన్ ఆర్ ఐ ఆమ్ ది కాన్షియస్నెస్ ఇన్ విచ్ ది బాడీ ఎగ్జిస్ట్ యాజ్ ఎ వేవ్ యాజ్ అన్ ఐడియా ఏమంటే ఐడియానే మనోవృత్తి సో బాడీ ఈజ్ మీ బట్ ఐఆమ్ నాట్ ది బాడీ దీనికి ఉపసంక్రమణము అని ఆయన వివరిస్తున్నారు ఏమిటో ఈ ఉపసంక్రమణము విషయజాతం అన్నమయాత్ పిండాత్మన వ్యతిరేక్త పశ్యతి ఉపసంక్రమణం ఎలా ఉంటుందంటే ఇప్పుడు బయట విషయ ఉన్నది అంటే భోగ్య వస్తువుల యొక్క సమూహము అది ఎక్కడి నుంచి వచ్చింది మూర్తామూర్త లక్షణము మూర్తామూర్తమే కదండి విషయజాతం అంతా కూడా ఈ పిండాత్మ అంటే అన్నమయ దేహమునందు ఆత్మభావాన్ని కలిగి ఉన్నాము ఇది ఏమిటిది ఇది కూడా మూర్తామూర్త స్వరూపము ఇది పాంచభౌతికమే ఇవన్నీ పాంచభౌతికాలే కాబట్టి అర్థం ఏమిటంటే ఇది నేను మిగతాది నాకంటే భిన్నము అజ్ఞానం ఇది మిగిల్తాది అంతా ఒకటే ఇట్ ఈ ఆల్ డిస్టింగ్ ఫ్రమ్ ఐ ఆమ్ డిస్టింగ్ ఫ్రమ్ ఆల్ దాట్ ఇదంతా క్షేత్రం క్షేత్రం అంటే ది ఫీల్డ్ విచ్ ఇస్ నోన్ టు మీ ఐఎమ్ ది నోవర్ ఆఫ్ ది ఫీల్డ్ క్షేత్రం సో ఐఎమ్ ది క్షేత్ర జ్ఞా వట్ ఈస్ ది క్షేత్రం అంటే ఎంటైర్ యూనివర్స్ ఈ క్షేత్రం మహాభూతాన్యహంకారట్ ఈస్ ది క్షేత్రం వట్ అబౌట్ దిస్ ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం దిస్ ఈ ఆల్సో క్షేత్రం మధ్య భూతములు పంచభూతాత్మకమైన దేహము ఆ దేహంలో ఉండే ఇంద్రియాలు ఆ ఇంద్రియాల్లో ఉండే మనస్సు ఆ మనస్సుని నడిపిస్తూ ఉండే బుద్ధి ఆ బుద్ధి వెనకాల ఉండే భోక్త అహంకారము అంతవరకు క్షేత్రం మహాభూతాన్యహంకారా క్షేత్రం నోన్ టు మీ దేర్ యాజ్ ఎ క్షేత్రం ఐఆమ్ డిస్టింగ్ ఫ్రమ్ ఇట్ బట్ ఇట్ ఈస్ విత్ ఇన్ మీ ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ మీ ఇట్ ఆల్ షైనింగ్ ఇన్ ది కాన్షియస్నెస్ దేర్ Either it is without me entirely, including the physical body, or it is within me entirely. Viveka వివేక ప్రక్రియను everything is distinct from, I am distinct from everything. సర్వాత్మ ప్రక్రియలో ఎవ్రీథింగ్ అబాయిడ్స్ ఇన్ మీ దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ కాబట్టి ఆ విధంగా దర్శిస్తాడు ద ఫిజియాలజీ ఈజ్ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ది నేచర్ అని చూస్తాడు దాంతో ఆ భోగబుద్ధి Bhoga buddhi భోగబుద్ధి ఎక్కడి నుంచి దేహము నుండి తా దేహంతో తాదాత్ భోగబుద్ధస్సు దానిని వీడు ఉపసంక్రమిస్తాడు అంటే పిండ దేహమునందు ఈ దేహము నందు ఆత్మభావం నుంచి బయటపడిపోతాడు సర్వం స్థూలభూతం అన్నమయమాత్మానం పశ్యతిర్ ఇదిగో ఈ అన్నమయత్మ ఇంతవరకు ఐ నేను అనే సెన్స్కి అలంబనంగా ఉండి అజ్ఞానం చేత ఏదైతే కలదో This is Stola Bhotam. It is a physical body made up of the elements of the universe. It is called food body. Where is food? Outside. So, it is manufactured by the outside elements. It is sustained by the outside elements. Therefore, it is part and parcel of the outside elements. Outside elements have their own scheme of things. ఆ యూనివర్సల్ పవర్లో భాగంగా అవన్నీ నడుస్తూ ఉంటాయి ఇవి కూడా అలాగే నడుస్తూ ఉంటాయి దేర్ ఫార్ ఐ హమ్ ఏ విట్నెస్ టు ఆల్ దాట్ అంతే సో ఆ విధంగా దేహాత్మభావం నుంచి బయటపడిపోతాడు ఎప్పుడైతే దేహాత్మభావం నుంచి బయటపడ్డాడో ఇప్పుడు ఐఎమ్ నాట్ ది బాడీ ఐఆమ్ ది ప్రాణ అరౌండ్ విచ్ ది బాడీ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అనే ప్రాణమయంలోకి వెళ్తాడు అన్నమయం నుంచి లోపలికి వెళ్తాడు ఏ తమన్నమయ ఆత్మానము సంక్రాంతి ఆ తర్వాత ప్రాణమయంలో ఫిక్స్ అయిపోతాడా ఏమి ఏతం ప్రాణమయత్మానముపసంక్రామతి తరం ఏతం ప్రాణమయం సర్వామయాత్మస్థం అవిభక్తం సో శంకరులు గుర్తు చేస్తున్నారు నీవు అన్నమయం దగ్గర విభాగాన్ని చూపించవచ్చు ఇదిగో ఈ అన్నమయం వేరే ఉన్నది ఆ అన్నమయం వేరే అది ఇంకో అన్నమయము అది ఇంకో అన్నమయము ఈ అన్నమయము మేల్ ఆ అన్నమయము ఫిమేల్ ఈ అన్నమయము హ్యూమన్ ఆ అన్నమయము యానిమల్ అని ఇలాగ మీరు అన్నమయం దగ్గర విభాగం ఉంది ప్రాణమయం దగ్గరకు వస్తే ఆ విభాగం లేదు ఎంత అద్భుతంగా చెప్తారండి అన్నమయంతోటి తాదాత్మ్యాన్ని చెందితేనే ఈ భేదాలన్నీ వచ్చాయి ఇండియన్నో అమెరికన్నో ఇండియన్లో మళ్ళీ ఆంధ్ర వాడు మద్రాసు వాడు ఏమిటో అంతా అజ్ఞానం మళ్ళీ దాంట్లో ఏవో ఇంకా రకాలు కొంతమంది ఏమనుకుంటారంటే తాము ఈశ్వరుడికి దగ్గర వాళ్ళం అనుకుంటారు మిగతా వాళ్ళు ఈశ్వరుడికి దూరం వీళ్ళే నిర్ణయం చేసేస్తారు ఈశ్వరుడికి ఎవరి దగ్గర ఎవరి దూరం అరే ఈశ్వరుడు సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి ఒక దోమలో క్షేమలో పాములో పక్షిలో మనిషిలో సర్వత్రా హృదయ దేశంలో సకల ప్రాణుల హృదేశంలో ఈశ్వరుడు ఉన్నాడు దీంట్లో ఎవడు దగ్గర ఎవడు దూరం తెలుసుకున్నవాడు దగ్గర తెలుసుకోనివాడు దూరం అందరికీ దగ్గరగానే ఉన్నాడు ఈశ్వరుడు ఆత్మరూపుడే ఉన్నాడు ఇంకా అంతకంటే దగ్గరే ఉంటాడండి వచ్చి మీ ఇంట్లో మకాం పెడితే ఇంకా దూరం ఉంటుంది మీ కడుపులో మకాం పెట్టినా ఇంకా కొంత దూరం ఉంటుంది మీరే అయిపోతే ఇంక ఇంకా దూరమేముంది అంత దగ్గరగా ఉన్నాడు ఈశ్వరుడు ఇంకా మళ్ళీ దీంట్లో దూరం ఏమిటి దగ్గరేమిటి తెలియనో దూరం తెలిసినో దగ్గర అంతా కండిషనింగ్ నథింగ్ మోర్ దాన్ దాట్ చిన్నప్పటి నుంచి ఒక కండిషనింగ్ పెట్టుకుంటే దాని నుంచి బయటపడడం కష్టం అవుతుంది దాని నుంచి బయటపడేదాకా వీడికి ఆత్మవస్తువు తెలియదు లెట్ మీ టెల్ దట్ ఆల్సో కాబట్టి సో ఈ అభ్యంతరం ఏతం ప్రాణమయం ఈ దేహానికి అభ్యంతరం అది దేహం కంటే ఇన్నర్ సూక్ష్మము సర్వ అన్నమయ ఆత్మస్థం అవిభక్తం ఇది అన్నమయ ఆత్మలు ఎన్నైతే ఉన్నాయో అంటే దేహములు ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలో ఉంది ఎలా ఉంది అవి భక్తం విభాగము లేకుండా ఉన్నది ఇట్ ఈజ్ వన్ పోషన్ ఆఫ్ లైఫ్ హ్యూజ్ ఎక్స్పాన్స్ ఆఫ్ లైఫ్ దాంట్లో ఆ విశాలమైనటువంటి ఆ ప్రాణశక్తి యొక్క విస్తరణలో ఈ ప్రాణులన్నీ కూడా చిన్న చిన్న బుడగల్లాగా భాషిస్తున్నాయి ఆ ప్రాణశక్తిలోనే అలా పైకి లేస్తాయి ఆ ప్రాణశక్తి ప్రభావం చేత కొంతకాలం అలాగా వేరే ప్రాణి అన్నట్టుగా వేరే తరంగం అన్నట్టుగా కనపడతాయి మళ్ళీ సబ్సైడ్ అవుతూ ఉంటాయి దర్శాన్ దీంతో చచ్చిపోయేది పుట్టిది ఏమీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ వన్ నెట్వర్క్ నెట్వర్క్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏ సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్ మీ ఓ రెండు లైట్స్ ఇక్కడ ఫ్యూజ్ అయ్యాయి అక్కడ రెండు కొత్త లైట్లు ఎవడో పెట్టాడు దస్ ఇన్ మేక్ ఎనీ డిఫరెన్స్ సపోజ్ ఇన్ఫినిట్ లైట్స్ ఉన్నాయనుకోండి ఓ వంద లైట్స్ ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి రెండు వందల లైట్స్ కొత్తగా పెట్టారు అనుకోండి డజ్ ఇట్ మేక్ ఇన్ అ డిఫరెన్స్ ఇన్ఫినిటీ ప్లస్ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ ఎంత సో అవిభక్తం సర్వ అన్నమయస్థం ప్రాణం ఆ విధంగా ఆ ప్రాణస్వరూపంగా తాను నిలిచి ఉంటాడు బట్ దట్ ఈస్ నాట్ ది ఫైనల్ ట్రూత్ అనోమయం విజ్ఞానమయం ఆనందమయం ఆత్మానముక్రామతి ప్రాణం ఈజ్ నాట్ ది అల్టిమేట్ రియాలిటీ ప్రాణాకమ్స్ ఫ్రమ్ మనస్ హిరణ్య గర్భ మనస్ మనస్ అంటే సమష్టి మనస్ ఆ సమష్టి మనస్సు సమష్టి బుద్ధి ఆ సమష్టి మనస్సే ఇక్కడ వ్యష్టి మనస్సుగా ఉన్నది సమష్టి బుద్ధియే ఇక్కడ వ్యష్టి బుద్ధిగా ఉన్నది సమష్టి ఎలక్ట్రిసిటీయే మన ఇంట్లో వ్యష్టి ఎలక్ట్రిసిటీగా భాజిస్తోంది సమష్టి వ్యష్టి భేదం భేదము ఓ స్టాండ్ పాయింట్లో ఉంది మరో స్టాండ్ పాయింట్లో లేదు కాబట్టి ఆ సమష్టి వ్యష్టి సహితంగా ఆయన మనోమయ కోశాన్ని ప్రాణ విజ్ఞానమయ కోశాన్ని తర్వాత ఆనందమయ కోశాన్ని కూడా అతిక్రమించేస్తాడు ఆనందమయ కోశాన్ని అతిక్రమించడం అంటే ఇది నా ఇది నా నేను ఇది భోక్త ఈ భోక్త ఇలాగే ఉంటాడు ఆనందమయ కోశం నేను నా కంచం భోక్తంటే కంచంతో ప్రారంభం అవుతుంది కదండీ ఈ కంచంలో వీడు కూర పొప్పు వేసుకుంటాడు ఈ కంచం ఒళ్ళో పెట్టుకుంటాడు తాను మంచం మీద కూర్చుంటాడు ఎవడ మంచం మీద కూర్చుంటాడు నా మంచం అక్కడ వెళ్ళి మనం కూర్చుంటే ఇద్దరు కూర్చుంటే తెగిపోతుందో ఊడిపోతుందో అది నోల పక్కన కూర్చోకుంటాడు ఆ మంచం మీద ఇంకెవడో కూర్చోకూడదు మంచం నా కంచం నా మంచం ఈ మంచం వేసిన చోటు ఒకటి ఉంటుంది కదా దాని చుట్టూ కంచి ఒకటి కడతాడు నా ప్లేసు అంతా నా నా నా ఇది ఆనందమయ స్వరూపం వీడి ఆనందమయ కోశం నుంచి కూడా బయటపడిపోతాడు ఈ లోకంలో ఎక్కడ ఏ ప్రాణి ఆనందంగా ఉన్నా తాను ఆనందంగా ఉన్నట్టే ఆనందంలో నాది నీది అనే భేదం లేదు నేను ఆనందించినా నువ్వు ఆనందించినా ఆనందంలో భేదం ఏమీ లేదు అనే ఒక అద్భుతమైన సత్యాన్ని వీడు తెలుసుకుంటాడు ఆ ప్రేమ అన్నది దాని నుంచే ప్రకటన ప్రేమ యునైట్ చేసేదే ప్రేమ విడదీసేది ప్రేమ కాదు ద్వేషం విడదీస్తుంది ప్రేమ కలుపుతుంది ప్రేమ అంటే ఏమిటండి ఇద్దరు మనుషులు వేరువేరుగా ఉన్నారు కదా వేరువేరుగా భాషిస్తున్న ఈ ఇద్దరు మనుష్యులలో తత్వము ఒక్కటే అని చెప్పకనే చెప్పేది ప్రేమ అంతేనా అండి వేరువేరు పదార్థములు ఉన్నాయి సూర్యుడు చోట ఉన్నాడు చంద్రుడో చోట ఉన్నాడు గోళాలు కొండలు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి ఈ బాడీస్ ఇవన్నీ వేరువేరుగా ఉన్నా వాస్తవంలో వీటి తత్వము ఒక్కటే అని చెప్పకనే చెప్పేది గ్రావిటేషన్ సత్తుకి చిత్తు దగ్గరకు వచ్చేప్పటికి వీడో ప్రాణి వాడో ప్రాణి వీడో చేతన పురుష వాడింకో చేతన పురుష ప్రేమ ఉంది అంటే అర్థం ఏంటి ప్రేమ లవ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్హరెంట్ యూనిటీ బిట్వీన్ ది టూ దట్ ఈజ్ వాట్ లవ్ ఈజ్ సో అసలైన లవ్ అది కాబట్టి ఈ ఆనందమయ ఆత్మను కూడా అధిగమిస్తే వాడు ప్రేమస్వరూపుడే నుంచి ఉంటాడు సర్వము ఆ బ్రహ్మయందు ప్రకాశిస్తుంది ఏది బ్రహ్మ కంటే భిన్నంగా లేదు వాడు ఏవం విత్ అంటే వాడు ఎక్కడుంటాడంటే ఆ బ్రహ్మయందు ప్రతిష్ఠిత ప్రతిష్ఠితుడే ఉంటాడు నిష్ఠను పొందు ఉంటాడు బ్రహ్మనిష్ట అంటారు ఆ బ్రహ్మ అని చెప్తున్నారు అత ఏవం విత్ అనిరుక్తమోనిలయనమో అయినటువంటి బ్రహ్మయందు ప్రతిష్టను అభయస్థానాన్ని నిర్భయస్థితిని పొంది ఉంటాడు అని ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి ఇక్కడ ఒక శంక ఇప్పుడు నేను చూశాను ఒక ఒక ఆయన ఉన్నాడు ఒక ద్వైతి ద్వైతవాది అంటే ఈ ప్లూరాలిటీ కనపడుతుంది కానీ ప్లూరాలిటీ అందరికీ కనపడుతుంది మీకు కనపడుతుంది నాకు కనపడుతుంది ప్రతి వాడికి కనపడు ప్లూరాలిటీ కనపడడానికి ఈ కనపడే ప్లూరాలిటీ సత్యమో అంటాడే వాడు ద్వైతవాది ఆ ద్వైతవాది చూడండి జీవుడు మిథ్య అన్నావు కదా నువ్వు జీవుడే మిథ్య అయితే ఈ శాస్త్రం ఎవళ్ళ మిథ్యా జీవుడు కోసమా ఇప్పుడు జీవుడు మిథ్య అంటే అర్థం ఏంటంటే జీవుడు లేడు అని అంతే కదా జీవుడనే తత్వం ఏమి వేరే లేదు జీవుడనే తత్వం వేరే లేకపోతే మరి ఈ శాస్త్రం ఎవరు చదువుకోవాలి బ్రహ్మ చదువుకోవాలా బ్రహ్మెందుకంటే శాస్త్రం చదువుకోవడం జపం ఎవడు చేయాలి బ్రహ్మ చేయాలో నువ్వు నేను చేయాలా అని ఇదో పూర్వపక్షం కదా ఇది బాగుందా ఈ ఈ పూర్వపక్షం వేసి అద్వైతవాదంటాడు చూడండి బ్రహ్మాండమైన పూర్వపక్షం వేశాను దీనిని తిరుగులేదంటాడు ఈ పూర్వపక్షాన్ని శంకరులు అనేక సందర్భాల్లో నిరాకరించారు ఇక్కడ ఒక చర్చ ఒకటి తీస్తున్నారు ఈ అంశంలో ఈ ఉపసంక్రమణాంశంలో ఒక చింతన చేయదగ్గది అంటే విచారించదగిన అంశము ఒకటి కలదు అని పెద్ద చర్చ ఒకటి మొదలు పెడుతున్నారు ఈ చర్చ ఎప్పుడు పూర్తయ్యానో నేను ఎప్పుడమేరికాళ్ళాను ఏమో చూద్దాం ఎలా వస్తుందా సో తత్ర ఇది సో ఇది చింతన చేయాల్సిన చర్చ ఏమిటది ఏమిటా చర్చ కోయమే వంవిత్ ఈ ఏవం విత్ ఎవరు వీడిక్కడ ఏవం విత్ ఎవడున్నాడు వీడి ఏవం విత్తిని గుర్తుపెట్టుకోండి ఏవం విత్తున్నాడే సయ ఏ వంవిత్ ఈ ఏవంవిత్ ఎవడు నువ్వేమో జీవుడనేవాడు వేడే లేడంటావు కదా ఎవడో చెప్పి ఏవం విత్ కోయం ఏవం విత్ తెలుసుకునేందుకు ఒక ఉండాలి కదండీ వాడే నువ్వు లేడంటావు బ్రహ్మే ఉందంటే బ్రహ్మ తెలుసుకుందంటాను కోయం ఏభవం విత్ తర్వాత కథం వా సంక్రామీతి అసలు వాడు ఏవంవిత్తుండి వాడు దీని నుంచి దానికి దాని నుంచి దానికి అలా పైకి ఎదుగుతో పోవాలి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటావు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ పైకి ఎదుగుతూ ఉండి ఏవంవిత్ హుయిస్ హి నువ్వేమో జీవుడే ఈశ్వరుడు ఈశ్వరుడే జీవుడని ఇవ్వేమో మాట్లాడుతావే హూ ఈజ్ హీ యూ టెల్ దట్ టు మీ ఇక్కడ నుంచి చర్చ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కానీ కొంచెం ఓపిక్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కూడా ఇంకా హీస్ కంటిన్యూ కిం పరస్మాదాత్మన అన్యహ సంక్రమణకర్త ప్రభక్త ఈ సంక్రమణకర్త ఉన్నాడే సంక్రమణం చేస్తాడు దాటి పైకి ఎలా సంక్రమణం చేస్తాడు ఏవం విత్ తెలుసుకుంటూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు ఈ సంక్రమణకర్త ఏవం విత్ వీడు ఆ పరమాత్మ పరబ్రహ్మ పరస్మాదాత్మన వారి కంటే అన్య ప్రవిభక్త విడిపోయి సెపరేట్ గా ఉన్నవాడా ఉతస ఆ పరబ్రహ్మే అయితే ఇది అవ్వాలి అదే అదేవ్వాలి కదండీ సో పరబ్రహ్మ కంటే విడిపోయి ఉన్నటువంటి వేరే ఇంకుహుడు ప్రవిభక్తుడు భిన్నుడు పరబ్రహ్మ కంటే భిన్నుడంటావా ఉత ఏవా లేక పరబ్రహ్మేంటవా అని శంక కింతతహ ఏదైతే నీకేమి అని అర్థం ఏదైతే నీకేమి సపోజ్ పరబ్రహ్మ కంటే విడిపోయేనంటాను అనుకో అప్పుడు ఏమవుతుంది యూ మీన్ వాట్ యు గెట్అట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ వాట్ విల్ బీ యువర్ రియాక్షన్ టు దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆన్సర్ లేదా సెవాంటరబ్రహ్మే వీడు ఈ అజ్ఞానంగా ఉండి ఒకదాని నుంచి మరొకదాన్ని మిస్టేక్లు తెలుసుకుంటూ పైకి ఎక్కాడన్నానే వాడు పరబ్రహ్మే అని నేను అంటాను దెన్ వాట్ యు వాట్ విల్ బీ యువర్ రియాక్షన్ సో వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్ సెటిల్ అది ఏమిటో చెప్ప ముందు కిందత నీ ప్రశ్నకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి అసలు ముందు కొంతమంది వచ్చి స్వామీజీ మీరు ఆత్మజ్ఞానం గలవారేనా కాదా అని అడిగారు నన్ను నేనన్నాను కింతతహ అదేమిటో చెప్పు నువ్వు అంటే మీ దగ్గర పాఠం చదవాలో లేదో నాకు సందేహంగా ఉందండి అన్నారు నేను ఆత్మజ్ఞానం కాదు అని చెప్పాను నువ్వు చెప్పేమిటో నువ్వు చెప్పిందే చెప్తా సో కింతతహ దాని మీద శృతి విరోధ వాడి చేతే పలికిస్తారండను అంటే వాడు రెండు పక్షాలు చెప్పాడు కదా మొదటి పక్షం ఏమిటి అన్య అంత సింపుల్గా పెట్టుకున్నాం భిన్నుడు అన్య రెండవ పక్షం ఏమిటి స ఏవ వాడే వాడే వీడు మొదటి పక్షం వాడు భిన్నుడు జీవుడు ఏది అన్య అంటే వాడి చేత పలికిస్తున్నారు ఈయన ఏం మాట్లాడటం లేదు వాడు మొదటి పక్షం ప్రకారం జీవుడనేవాడు ఈశ్వరుని కంటే భిన్నుడైనట్లయితే శృతితో విరోధం వస్తుంది వేదమంత్రాలకి విరుద్ధం అయిపోతుంది ఎలాగా తత్సృష్వా అన్నమయాధికారాన్ని సృష్టించి ఆ పరబ్రహ్మయే దాంట్లో ప్రవేశించాడు అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నదేవడు ఆ పరబ్రహ్మయే అని చెప్పాల్సి కానీ ఇప్పుడు మరి దాంట్లో ఉన్నది ఆ పరబ్రహ్మ కంటే భిన్నుడు అంటే మన శృతి వచ్చేసింది కదా ఇదంతా వాడేతున్నాడు భాష్యకారులు ఏమంటారు లేదు అన్యోసావన్యోహమ స్మీతి నేద ఇది బృహదారణ్యక ఈ వాక్యాలు ఇవి ఎలాంటి పిడుగులాంటి వాక్యాలు ఇవి మీరు లోకంలో చెప్పినట్లయితే మతిపోతుంది అంచేతనే వేదాంతం అధికారులకే పోషించాలి అక్కడ వాక్యం ఏమనుందంటే అన్యోసౌ అసౌ అంటే ఈ దేవత అన్యహ నాకంటే భిన్నంగా ఉన్నది అన్యోహమస్మి ఆ దేవత కంటే భిన్నంగా నేనున్నాను ఇది యో వేద అని ఎవడైతే భావన చేసి ఉపాసన చేస్తాడో నవేద వాడు తెలుసుకున్నవాడు కాదు అంతే కోటేషన్ ఇచ్చారు ఇక్కడ దాని తర్వాత ఇంకో ముక్కు ఉంది అది నాకొచ్చు యథా పశువు ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఇది నే నేనన్నది కాదు శంకరులన్నది కాదు బృహదారణ్యోపనిషత్తులో ఉంది అదే బృహదారణ్యకోపనిషత్తుని ద్వైతులు అన్ని మతాల వాళ్ళు అదే వల్లిస్తారు ఎవడు వల్లించినా అలాగే వల్లిస్తారు అన్యోసావన్యోహమ స్మీతి నేదయథా పశు అను పశు అన్నదానికి దృష్టాంతం నింద కాదు అక్కడ గృహ యజమాని ఉన్నాడు ఆవు ఉంది ఈ గృహ యజమాని ఆవు ఒకటేనా వేర్వేరా ఒకటి కాదు వేర్వేరు ఆవు పాలు ఇస్తే గృహయజమాని ఆ పాలు ఎంజాయ్ చేస్తాడు ఆవుకి చిట్టూ తవుడు పెడుతూ ఉంటాడు వాళ్ళిద్దరికీ అన్యోన్యము సంబంధం అలాగే ఆ దేవతకి వీడు హవిస్సులో అవి ఇస్తూ ఉంటాడు నైవేద్యాలు అవి పెడుతూ ఉంటాడు ఆ దేవత వీడికి పుణ్యమిచ్చి తర్వాత భవిష్యత్ కాలంలో స్వర్గలోకాన్ని ఇస్తుంది ఈ పుణ్యానికి తగ్గట్టుగా సో దేవతకి వీడి సపోర్టు వీడికి దేవత సపోర్టు శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ మాట గీతలో సో అదే నా దేవాన్ భావయత అనేన తే దేవా భావంతువహ సో పరస్పరం భావయంత సేయపరం అవాప్స్య అని భగవద్గీతలో ఉంది శ్లోకం సో దేవతల్ని మీరు పూజిస్తూ ఉండండి ఆ దేవతలు మీకు వర్షాలని వాటిని ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని పూజిస్తారు మళ్ళీ వాళ్ళకి మీరు పూజ చేస్తూ ఉండండి ఈ విధంగా ఒకళ్ళు అన్యోన్యం కలిసి ఉండండి అలాగే దేవ యథా పశువు ఆవుకు వీడు చిట్టూ తోడు పెడతాడు ఆవు పాదిస్తుంది అలాగే వీడు దేవతకి నైవేద్యం పెడతాడు దేవత వీడికి పాలిస్తుంది సో ఈ విధంగా ఈ విధంగా ఈ భేదము ఈ భేదాన్నే పట్టుకుని ఉన్నాడే నసవేద వాడు యథార్థాన్ని తెలుసుకోలేదు అని శృతి చెప్తోంది కాబట్టి ఈ జీవుడు అనేవాడు ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడని చెప్పడానికి వీలు అని వాడే చెప్తున్నాడు ఇదంతా కూడా ఏకమేవా అని వేదం చెప్తోంది ఏకమేవ అద్వితీయం ఏకమేవా మూడు ముళ్ళు పెళ్లిలో వేస్తారు మూడు ముళ్ళు ఏకం ఒక్కటి ఏవా రెండోది లేదు అద్వితీయం రెండోది లేదు మూడు ముళ్ళు వేశారు అక్కడ సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ బ్రహ్మలు రెండు లేవు సజాతీయ భేదం అది ఒకటి బ్రహ్మ ఒకటి అబ్రహ్మ అలా లేదు అది విజాతీయ భేదం లేదు ఉంటే అలా అది విజాతీయ భేదం అవుతుంది బ్రహ్మలో అవయవాలు లేవు బ్రహ్మకి కాళ్ళు చేతులు ముక్కు మోహం ఇలాంటి అవయవాలు ఏం లేవు అంటే అది స్వగత భేదము ఈ మూడు రకముల భేదము లేనిది బ్రహ్మ సో ధర్మే చా అర్థే చా కామే చా అనుచరిష్యామి అనో ఏదో అంటారు నిన్ను నేను ధర్మంలో అర్థంలో కామంలో అనుసరించి ఉంటాను అని వీడు మూడేస్తాడు మూడేసి వారం రోజులకే ఒకటొకటే వైలైట్ చేయడం ప్రారంభిస్తుంది కాబట్టి సో ఏకమేవో అద్వితీయం కాబట్టి ఈ విధంగా ఏకత్వాన్ని యూనిటీని అంత బలంగా శృతి చెప్తోంది చెప్తుంటే ఆత్మ ఆ పరబ్రహ్మ వీడు భిన్నుడు అనే తర్వాత తత్వమసీ ఇది అది నీవే అని చెప్తాం అది నీవే అయి ఉన్నావు అని చెప్తాడు ఆ పరబ్రహ్మ నీవే అని కూడా చెప్తాం కాబట్టి పరబ్రహ్మ కంటే భిన్నంగా వీడి జీవుడు ఉన్నాడు అని ఆ మొదటి పక్షం ఉందే అది చెప్పినట్లయితే ఈ శృతి వాక్యాలన్నింటికి విరోధం వచ్చేస్తుంది ఈ ప్రశ్నకర్త బుద్ధిమంతుడు వీడు ఇంటెలిజ దెక్చువల్ ఆనెస్టీ ఉన్న ప్రశ్నకర్త కొంతమంది ఇంటలెక్చువల్ ఆనెస్టీ కూడా ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే ఏకమయవాద్వితీయం తత్వమసేనే వాక్యాలని డిస్ట్రాక్ట్ చేసేస్తారు ఒక ఆయన ఏం చేశారంటే తత్వమసీ అతత్వమశీంచి మార్చి పారేశారు ఆ ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఉండి అదే తత్వమసి అని శృతి చెప్తా నేను ఈ పిచ్చిమొహాన్ని నేను బ్రహ్మను అవుతాను అంటే అది ఇంటలెక్చువల్ ఆనస్టీతో వేసిన ప్రశ్న వాడు నేను బ్రహ్మ ఒకటి కాదు వాడి సమస్య ఏమిటంటే తాను బ్రహ్మ అవడానికి అభ్యంతరం లేదు తన పక్కన ఒకడు ఉన్నాడు వీడు కూడా బ్రహ్మ అయిపోతాడని వాడు బెండి హోన్లండి ఈ భేదవాదులు ఇలాగే ఉంటారు కానీ వీడు పాపం ఇంటలెక్చువల్ ఆనెస్టీ కాబట్టి అంటున్నాడు బ్రహ్మ కంటే జీవుడు ఏమం విత్ వీడు భిన్నుడు అంటే ఈ శృతునికి విరోహం వచ్చేస్తుంది అథ స ఆనందమయ ఆత్మానముపసంక్రామతీతి సరే పోనీ ఆ పక్షంలో మరి అంత విరోధం ఉంటే పోనీ దాన్ని పక్కన పెట్టారు సరే దాన్ని పక్కన పెడితే ఇంకేం తేలింది బ్రహ్మే జీవుడు అని తెలుసు అత ఏవ ఆ పరమాత్మయే ఆనందమయ ఆత్మని ఉప సంక్రమణం ఈ సంక్రమణ కర్త హేమం విత్ ఆ పరమాత్మయే అనంటే రెండో పక్షం కర్మ ఒక పెద్ద ఇల్లాజికల్ సిచ్యువేషన్ ఒకటి లాజికల్ ఫ్లా ఒకటి వస్తుంది అనుపపత్తి ఉపపత్తి అంటే లాజిక్ అనుపపత్తి అంటే ఎ ఫ్లా ఇన్ లాజిక్ ఏమిటో తెలుసినది కర్మ అంటే కర్తా కర్మ వేరువేరుగా ఉండాలండి కర్త కర్మ ఒకటి అవ్వకూడదు ఆబ్జెక్టు సబ్జెక్టు వేరువేరుగా ఉండొద్దు రెండు ఒకటే అయిపోతే విరోధం ఇది ఎలాగంటే నా భుజములపై నేను ఎక్కినాను అన్నట్టుంది నా భుజములపై నేను ఎక్కడైనా ఎలా కుదురుతుంది ఇంకొకటి భుజాల మీద ఎక్కచ్చు తన భుజములపై తాను ఎక్కడ కుదరదు నా బూట్లు వేస్తులు పట్టుకుని నన్ను నేనే పైకి లేపుకుంటున్నాను ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ లేపీదెవడు పైకి నేను లేపబడీదెవరు నేను కుదరదు యు కెనాట్ డూ దాట్ సో ఉప సంక్రమణం చేసేదెవరు బ్రహ్మ ఉపసంక్రమణం చేసి పొందేది దేన్ని బ్రహ్మని బ్రహ్మ అబ్రహ్మ అయిపోయి మళ్ళీ ఇప్పుడు బ్రహ్మ అయింది ఏమిటిదంతా ఈ కర్మకర్తృత్వ విరోధం వచ్చేస్తుంది కాబట్టి ఉపసంహ ఏవంవిత్ ఎవరు జీవుడు అంటే వాడికేత తెలియబడేదేది మళ్ళీ జీవుడు అనడానికి వీలెదు బ్రహ్మ అని చెప్పాల్సి ఉంటుంది అయితే అప్పుడు జీవుడు బ్రహ్మ వేరు ఒకడు తెలుసుకునేవాడు ఇంకొకటి తెలియబడేది అలా చెప్పాల్సి లేకపోతే ఏవంవిత్తే బ్రహ్మే అంటే ఆ బ్రహ్మ తెలియబడీదేది అది బ్రహ్మే అంటే బ్రహ్మ బ్రహ్మని తెలుసుకున్నాడు అంటే తెలుసుకునేది ఎవరు బ్రహ్మకర్త తెలియబడేది ఎవరు బ్రహ్మ కర్మ కర్మకర్త ఒకట ఒకటి కర్మకర్తలో భేదం ఉండాలి మీకు అర్థమైందా ఈ కన్ఫ్యూషన్ లాజికల్ ఫ్లా వచ్చేసింది తర్వాత ఇంకో ఇంకో ఇబ్బంది పరస్యవ సంసారిత్వం సో బ్రహ్మయే జీవుడు అనుకోండి ఇప్పుడు ఈ జీవుడు వీడు తెల్లారులేస్తే అఘోరేభ్య ఏడు మొహం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఈ సంసారము ఈ సుఖ ఈ సంసారము ఇదంతా ఎవరికొచ్చినట్టు ్రహ్మకు వచ్చినట్టు బ్రహ్మకి సంసారండి బాబు పరబ్రహ్మకి సంసారం వచ్చినట్టు అవ్వలేదా ఇప్పుడు వీడు డ్యూటీకి వెళ్తున్నాడు ఇప్పుడు డ్యూటీకి ఎవడు వెళ్తున్నాడు అని చెప్పాలి బ్రహ్మ డ్యూటీకి వెళ్తున్నాడు ఆ డ్యూటీలో వీడిని డిస్మిస్ చేశారు ఇప్పుడు ఎవరిని డిస్మిస్ చేశారు బ్రహ్మ డిస్మిస్ ఏమిటిదంతా పరస్సేవ సంసారిత్వం అది కూడా లాజికల్ ఫ్లా లేక పరాభాభో ఇప్పుడు ఈ సంసారిత్వాన్ని బ్రహ్మకి నిలబ అంటగట్టడం ఇష్టం లేదు బాగుండదు కదండీ బ్రహ్మకి సంసారం ఏమిటి అంటే వీడు జీవుడే అని చెప్తే అంటే బ్రహ్మే నిజంగా జీవుడైపోయాడు ఇంకా బ్రహ్మ లేదంటే ఇంకా బ్రహ్మ ఉండదు జీవుడే ఉంటాడు మరి వాడే వీడు అన్నప్పుడు వీడి జీవుడే అంటే ఇంకా బ్రహ్మ లేదు ఇంకా గొంగళీపురువు లేదు ఇంకా సీతాకొక చిలకే ఉంది అన్నట్టుగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిందంటే పాలు లేవు ఇంక పెరుగే ఉంది పెరుగులేదు ఇంకా వెన్నే ఉంది వెన్నలేదుంక నెయ్యే ఉంది అని చెప్పినట్టుగా ఆ బ్రహ్మ లేదు ఇంకా జీవుడే ఉన్నాడని చెప్పాలి లేదా ఈ సంసార్ లేదు అలా చెప్పడం నీకు ఇష్టం లేదు బ్రహ్మను నువ్వు సేవ్ చేద్దాం అనుకుంటే ఈ సంసారం అంతా వీళ్ళ బ్రహ్మకు అడ్డుకుంటుంది కాబట్టి ఇన్ని లాజికల్ ఫ్లాస్ ఉన్నాయి అలా కాకుండా మేం చెప్పినట్టుగా జీవుడు వేరు బ్రహ్మ వేరు అన్నాం అనుకో అంతా కుదు మన చక్ర పొంగలి దధ్యోధనం అన్నీ కూడా ఇన్సేఫ్ కండిషన్లో ఉంటాయి ఇలాగ దీన్ని రెండూ ఒకటే అని పెట్టేస్తే ఎవరికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిది ఎవడు పెట్టబడిది ఎవడు ఏమం విత్తేవడు సంక్రమణ కరితే ఎవరు అంతా ప్రాబ్లమే కాబట్టి డిఫరెన్స్ ఉంటేనే శోభ అంతేగాని అంతా ఒకటే ఏకం పాకం చేసి కూర్చోబెడితే ఏ డిఫరెన్స్ లేదు జీవుడు లేడు సంసారం లేదు మోక్షం లేదు ఏమిటండి ఇదంతా అని వాడి శంక రెండు పక్షాల్లోనూ కూడా ఇబ్బందున్ని చూపించాడు అయితే మరి బ్రహ్మజీవుడు వేరే అందావంటే శృతి విరోధం ఉందని మోటమోటే చెప్పాడు వాడు పాపం ఇన్ని విధాలుగా కష్టపడుతున్నాడా ఆ పూర్వపక్షి ఇవన్నీ వాడన్నగా ఇంకా శంకర్లు ఏమీ అమ్మే లేదు దోష న పరిహర్తు శ్యత ఇదింతమండే రెండు పక్షాలు ఉండే దాంట్లో ఒక పక్షం కంటే రెండో పక్షం మంచిగా ఉన్న సందర్భంలో మనం ఏ పక్షం బాగుంది ఏ పక్షం బాగులేదు అన్నది చర్చించుకుని మనం ఉపయోగాన్ని పొందుతాం లాభాన్ని పొందుతాం ఇది ఉభయథ దోష ప్రాప్త ఈ ఓ దోషం మొదటి పక్షంలో దోషం శృతి విరోధం వేదానికి విరుద్ధంగా మాట్లాడినట్టు అవుతుంది పెద్ద దోషం రెండో పక్షంలో దోషాలు ఎన్ని కర్మకర్తృత్వ దోషము సంసారిత్వము బ్రహ్మకి అది రెండో దోషము లేదా బ్రహ్మే లేకుండా పోవుట ఇన్ని దోషాలు రెండో పక్షంలో ఏదో ముందు గొయ్యి వెనక నువ్యేలా ఉండేది ఉభయథా దోష ప్రాప్త రెండు పక్షాలు దోషమే కాబట్టి ఈ చింతే వ్యర్థం ఈ చర్చే అనవసరం ఎందుకని చర్చ చేశారనుకోండి ఏదో పక్షం మీరు ఫైనల్ చేయాల్సి ఉంటుంది అది దోషమే రెండు దోషం ఉంటే ఫైనల్గా సెటిల్ అయ్యేది దోషమే ఒక ఆయన ఓటు వేయమంటే నేను ఓటు వేయను అన్నాడు ఎందుకంటే ఇద్దరు క్యాండిడేట్లు దొంగలే కాబట్టి నేను ఓటు వేయను అలా ఉంది కాబట్టి వ్యర్థ చింత ఈ డిస్కషన్ వేస్ట్ అథ అన్యతరస్మిన్ పక్షే దోషాప్రాప్తి తృతీయ అదుష్ట పక్షే స ఏ శాస్త్రావ చి ఈ రెండు పక్షాలు కాకుండా మరో పక్షం ఏదో ఒకటి ఉండి దాంట్లో దోషం లేదనుకోండి అంటే తృతీయ పక్షము అది అదృష్టపక్షము దోషం లేని పక్షం అనుకోండి అప్పుడు ఈ చర్చంతా వేస్ట్ ఎందుకంటే ఈ చర్చిలో రెండే పక్షాలు ఉన్నాయి రెండు పక్షాల్లోనూ దోషం ఉన్నాయి కరెక్టు పక్షం ఈ ఈ చర్చికి బాహ్యమునందు ఉంది తృతీయపక్షంలో కరెక్ట్ పక్షం అంటే ఇంక ఈ భాగం కాదు కాబట్టి ఈ ఎనాలిసిస్ ఏదైతే మొదలు పెట్టామో ఇదంతా కూడా వేస్ట్ స ఏమ శాస్త్రార్థ ఆ తృతీయపక్షం ఏదో తెలుసుకుని అదే శాస్త్రము యొక్క యథార్థ స్వరూపము అదే శాస్త్రము యొక్క యోగ్యమైన బోధ అని మన నువ్వు నేను కూడా వెళ్ళి ఆ తృతీయపక్షాన్ని పట్టుకోవాలి కాని ఈ చర్చం కానవసరము ఇది చింత అని అన్నాడు వాడు నా ఇంతవరకు నీవు చెప్పిన మాటలేమీ సరికాదు ఎందుకని తన్నిర్ధారణైన అర్థత్వాత్ శాస్త్రము వ్యర్థం అనడానికి ఎందుకంటే ఈ రెండు పక్షాలలో యోగ్యమైనటువంటి పక్షాన్ని మంచి పక్షం ఏదో నిర్ధారణ చేస్తాము ఈ రెండు పక్షాలలో మంచి పక్షం లేకపోతే కదా ఈ చర్చంతా వ్యర్థమని పక్షం మంచి పక్షం ఇంకోటి ఏదో ఉందని థర్డ్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ ఈ థర్డ్ ఫ్రంట్ ఉంది చూసేది శుద్ధ వేస్ట్ ఏదో బీజేపీయో కాంగ్రెస్ వీళ్ళ వాళ్ళు వీళ్ళవాళ్ళు మనం ఏదో ఒకదాన్ని పట్టుకు వెళ్ళాలి కానీ ఈ థర్డ్ ఫ్రంట్ చేతిలో పెడితే దీన్ని తీసుకెళ్లి వాళ్ళు ఈ పిల్లులు రెండు దెబ్బలాడుకుని కోతికిచ్చిన టైపు థర్డ్ ఫ్రంట్ అయితే ఎవళ్ళండి సుర్జీత్ సింహ గారు ఒకరు సీతారాం యచూరి మన లాలూ ప్రసాద్ ములాయం సింహ విపి సింగు వీళ్ళు థర్డ్ ఫ్రంట్ వీళ్ళు థర్డ్ ఫ్రంట్లో థర్డ్ ఫ్రంట్ యొక్క విశిష్టత ఏమిటంటే దాంట్లో లీడర్సే కానీ ఫాలోయర్స్ లేదు దాంట్లో దట్ ఈస్ ఇట్స్ గ్రేట్ లెస్ దానికి ఓటేసివాడు ఎవడాడు వాళ్ళకి వాళ్లే ఓటేసుకోవాలి వీళ్ళందరికీ నాయకుడు ఒక ఆయన ఉండి వాడు ఆయన ఇప్పుడు స్వర్గస్థుడైనాడు కాబట్టి ఆయన లేడు కనుక ఈ థర్డ్ ఫ్రంట్ ఇది వెస్ట్ ఈ ఉన్న వాళ్ళలో బిజెపి కాంగ్రెస్ అవి నేషనల్ స్ట్రీమ్ పార్టీస్ అవి ఏదో ఈ చిన్న చిత్తగా దానికి కొన్ని దీనివైపు కొన్ని దానివైపు వేలాడుతూ ఉంటాయి కొంత కొన్ని మంచి వీళ్ళు చేస్తారు కొంత మంచి వాళ్ళు చేస్తారు కొంత దోషం వీళ్ళలోనే ఉంది కొంత దోషం వాళ్ళలోనే ఉంది ఏదో వీళ్ళు కాబట్టి వాళ్ళని వాళ్ళు కాకపోతే వీళ్ళని పట్టుకుని వెరాలి కానీ ఈ థర్డ్ ఫ్రంట్ దూరికి వెళ్తే ఇండియాని అమ్మేస్తారు వాళ్ళు కాబట్టి ఇది వేస్ట్ థర్డ్ ఫ్రంట్ సీతారాం యాచూర్య పెద్ద ఇంటలెక్చువల్ లాగా మొహం పెట్టేసి టీవీ మొంత పెట్టేదో చెప్తాడు కానీ అది డజంట్ వర్క్ సో ఈ రెండు పక్షాల్లోనే ఉంది సార ఏదో ఒకటి కనుక ఆయన అంట శంకరుడు నా తన్ నిర్ధారణైన అర్థత్వాదం శాస్త్రం వ్యర్థం కయో ఈ రెండింటిలో ఏదో ఒక పక్షాన్ని నిర్ధారణ చేస్తుంది శాస్త్రం కాబట్టి శాస్త్రం సార్థకమే అది సంగ్రహవాక్యం అది దానికి వివరణ సత్యం ప్రాప్తో దోష నరిహత్తుం అన్యతరస్మిన్ తృతీయ వా పక్షే అదుష్ట అవధృతే వ్యర్థాచి ఈ చింత వ్యర్థం ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందంటే సత్యం వ్యర్థా చింత సత్ నిజమే నువ్వన్నట్టుగా చింత చింత అంటే విచారం విచారం వ్యర్థం అవుతుంది ఎప్పుడు ప్రాప్త దోష పరిహత్తు నశక్య దోషం అని నువ్వు చెప్పావు దోషం ఉంది దాంట్లోనూ దోషం ఉందని చెప్పావు ఆ దోషాన్ని నివారించడం కుదరకపోతే చింత వ్యర్థమే రెండు దుష్టమైతే ఇంకెందుకు మిగిలింది ఏదో ఒక దాంట్లో మంచిందంటే మనకు ఉపయోగం కానీ కాబట్టి అలాగే అవుతుంది కూడా అన్యతరస్మిన్ ఈ రెండింట్లోనూ దోషముంది దీంట్లో ఒకదాన్ని మంచిది అని చెప్పలేని స్థితిలో వేస్ట్ అయిపోతుంది ఎందుకని తృతీయే పక్షే అదృష్ట అవధృతే ఈ రెండింటికంటే భిన్నంగా మరో ఒక పక్షము అది యథార్థమైనది అదృష్టము దాంట్లో ఏ దోషము లేదు అని అవధృతే అని కనుక నిశ్చయమైతే ఈ చర్చంతా వేస్ట్ నువ్వు చెప్పిన రెండు పక్షాల చర్చ వేస్ట్ కానీ అలా నిశ్చయం కాలేదు నటు సోవధృత అలా నిశ్చయం అవ్వలేదు నువ్వే అన్నీ అనుకుంటున్నావు నువ్వే ఇది బాగుంది అది బాగుంది ఇది బాగున్నట్టుంటే అది బాగున్నట్టుంది అది బాగున్నట్టుంటే ఇది బాగున్నట్టుంది అని అటు ఇటు తిరిగేసి అటు తిరిగేసి నువ్వే అంటున్నావు కానీ ఈ దీంట్లో ఈ రెండు పక్షాలు దుష్టములని నీ ఊహ తప్పించి అలాగేమీ నిర్ధారణ కాలేదు నటు సహా అవధృత కాబట్టి ఈ రెండు పక్షాల్లో ఒక పక్షము యోగ్యమైన పక్షం ఉన్నది దాంట్లో నీకు దోషం ఏదైతే కనపడిందో ఆ దోషాన్ని నివారణ చేస్తే సరిపడుతుంది మూడో పక్షానికి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు కనుక ఈ రెండు పక్షాలలో దోషము లేనిది ఏది మూడో పక్షము యొక్క అవసరం ఎందుకు లేదు అని మనం సెటిల్ చేసుకుందుకోసము ఒక విచారం చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు ఇది తదవధారణార్థత్వాత్ అర్థవత్యేవా చింతటి ఈ చింత అర్థవతి యోగ్యమైనది సార్థకమైన చింత పర్పస్ ఉన్నటువంటి చింత ఎందుకంటే తదవధారణార్థం కాదు ఈ రెండు పక్షాలలో ఒక పక్షము దోషం ఉన్నట్టు కనపడ్డా వాస్తవంలో నిర్దుష్టము గనుక ఈ రెండింటి భిన్నంగా అదుష్టమైనటువంటి తృతీయ పక్షం ఒకటి ఉన్నది అనేటువంటి పరిస్థితి లేదు గనుక ఈ చర్చ యోగ్యమైనది సార్థకమైన చర్చయే వేదాంతంలో మేము చెప్పేది ఏమిటంటే విచారం వల్ల మీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్తాను విచారం చేస్తూ ఉండాలి ఎందుకంటే దేహమే నేను వీడేమో ఐడెంటిఫై చేసి కూర్చున్నాడు ఈ అజ్ఞానం ఎలా పోతుందండి మీరు తపస్సు చేస్తే లేకపోతే ఉపాసన చేస్తే తీర్థయాత్ర చేస్తే ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యము మిమ్మల్ని విచారం దగ్గరికి తీసుకెళ్ళాలి తీసుకెళ్తే ఆ విచారం వల్ల అజ్ఞానం పోతుంది పుణ్యము యొక్క తాత్పర్యం అంతవరకే పరంపరగా సహకరిస్తుంది విచారం వల్ల అజ్ఞానం పోవాలి కానీ విచారం లేకుండా అజ్ఞానం పోతుంది ఇప్పుడు ఏవేవో కోరికలు పెట్టుకుంటూ ఉండడం ముందు తన మీద కోరికలు ఆ తర్వాత భార్యతో కలిపి కోరికలు ఆ తర్వాత పిల్లలు పుడితే వాళ్ళతో కలిపి కోరికలు ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళతో కలిపి నా మనవాడికి ఇలా ఉండాలి నా కూతురికి ఇలా ఉండాలి మనవదాలకి ఇలా ఉండాలి ఇలాగ కోరికలను ఇలా పెంచుకుంటూ వెళ్లటము ఇది సామాన్య జన స్వభావం అందరూ అలాగే ఉంటారు కానీ అది యోగ్యమైనది కాదు అనే సంగతి మీకు టెంపుల్కి వెళితే తెలుస్తుందా లేకపోతే కాశీకి వెళ్తే తెలుస్తుందా అది ఎక్కడ తెలుస్తుందంటే ఉపనిషత్తు పాఠానికి వచ్చి కూర్చుని ఆ ఉపనిషత్తు పాఠం చెప్పి కూడా చాకలాడు బట్టలు తిగినట్టుగా ఈ కామను వేస్తని పొద్దున్న సాయంకాలం చెప్తూ ఉంటే అప్పటికేమైనా అది సెటిల్ అవుతుంది కాబట్టి విచారం వల్ల సెటిల్ అవ్వాలి కానీ మీకు తీర్థయాత్రల వల్ల పూజల వల్ల సెటిల్ కాదు మరి అవి ఎందుకండీ అంటే అది అవి చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వచ్చినప్పుడు మీరు విచారానికి వస్తారు భాగవతంలో అందమైన శ్లోకం ఒకటి ఉంది వాళ్ళు తీర్థయాత్రలోవి బాగా చేశారండి చాలా పుణ్యం సంపాదించారు అంచేతనే ఈ శ్రవణానికి వచ్చారు అని కాబట్టి విచారం అవసరం విచారం లేకుండా మీకు వస్తుస్థితి తేలదు ఇప్పుడు ఈ విచారం చూడండి ఎలా ఉంది దాంట్లో మన మనస్సుని ఒక భావన ప్రపంచంలోకి ఒక ఇంటెలెక్చువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయి మనల్ని శ్రోత్రియులుగా తీర్చిదిద్దుతుంది శ్రోత్రియత్వము ఆ శ్రోత్రియత్వము ఉండి దానికి తోడుగా మీరు అబురుజినత్వాన్ని జత చేస్తే ఆ తర్వాత అకామహతత్వం కనుక సిద్ధిస్తే మీరు పరబ్రహ్మలు నో హియర్ కాబట్టి విచారం వ్యర్థం అనుకోకు ఈ తృతీయ ఫ్రంట్ జోలికి నువ్వు ఈ రెండు పక్షాలు ఉన్నాయి మనం దాన్నే పరిశీలించుకున్నాము దాంట్లో మంచిది తేలుతుంది దాన్ని మనం ఆశ్రయిద్దాము అని చింత శాస్త్రణార్థాం అంటే వేదం శంసతి ఇది శాస్త్రం అది ఒక గొప్ప గంభీరమైన విషయాన్ని చెప్పడానికి పూనుకుని చెప్పేసింది చెప్తోంది ఆ చెప్తున్నటువంటి సారమేమిటో మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే పురుషార్థం మోక్షం ఉంది ఆ సారం తెలుసుకుందుకు మనం విచారం చేసుకోవాలి అంతేగాని విచారం అక్కర్లేదంటావు విచారం చాలా యోగ్యమైనది అది సార్థకమైనది చింతయసిత్వం నాతో నిర్ణేష్యసి అంటే వాడంటాడు నువ్వు ఇందాకటి నుంచి చింత ఇదే చేస్తున్నావు విడరే ఒకటి తేల్చి చంపటం లేదు అని అంటున్నాడు చింతయసిత్వం నటు నిర్ణేష్యసి ఈ చిత్త బానే ఉంది అయిపోయింది ఇంకా చెప్పే కాని నిర్ణయం నువ్వు చెప్పేవు కాదు చింతేసి నిర్దేశ్యసిమారో వెల్ కంటిన్యూ ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య ముద్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురు హరి ఓం తత్స్వత శ్రీకృష్ణాత్మనమస్